అక్కడే వాడికి సత్యము లభిస్తుంది ఎందుకంటే చూడండి ఈ మీకు నిద్ర లేవగానే అలాగా ఒక్కసారిగా ముడుచుకునే పద్మం మొగ్గలా ఉన్న పద్మం ఒక్కసారి అలా వికాసం చెందినట్టుగా అదేవిధంగా ఆ ఎరుక ఆ చైతన్యము అది ముడుచుకుపోయి ఉంటుంది నిద్రావస్థలో చైతన్యానికి ముడుచుకుపోవడం ఏముండదు మనస్సు ముడిచింపోయి ఉంటుంది మనస్సులో ప్రతిఫలించే చైతన్యం కూడా ముడిచిపోయినట్టుగా భాషిస్తుంది ఎప్పుడైతే మనస్సు వికసిస్తుందో ఆ చైతన్య ప్రకాశం అంతా వికసిస్తుంది ఆ చైతన్య ప్రకాశంలో మొత్తం జగత్తంతా ప్రకాశిస్తూ ఉంది సో ద స్పేస్ లైక్ కాన్షియస్నెస్ చిదాకాశము స్పేస్ లైక్ కాన్షియస్నెస్ ఆ స్పేస్ లైక్ కాన్షియస్నెస్లో ఆల్ ఈస్ ఎ ప్లే ఎలా అయితే ఒక్కసారిగా ప్రాజెక్టర్ లైట్ ఇలా ఆన్ చేస్తే తెర అంతా మెరిసిపోతూ వెలిగిపోతూ ఉంటుంది ఆ ఆ తెర మీద ఆ ప్రకాశంలో సినిమా రీల్ని ఇలా పుష్ చేస్తూ ఉంటే ప్లే ఒక అట్రాక్టివ్ ప్లే మీకు కనపడుతూ ఉంటుంది అలాగే మీరు నిద్రలేవగానే ఆ ఎరుక ఆ ఎరుక అలా ఉంటే ఆ ప్రకాశంలో ఈ జగత్తు ప్లే ఆ మనస్సు అనే రొటేట్ అవుతూ ఉంటే ఈ జగత్తు ప్లే అదే ఆడేస్తూ ఉంటుంది దాన్ని మీరు ఆడకుండా ఆ పక్కన లేదు లెట్ ఇట్ ప్లే కానీ ఒక సత్యాన్ని మాత్రం గుర్తించాలి ఆల్ డివిజన్స్ ఆర్ ఇల్ నానాత్మం అంతా కూడా అది అంతా కూడా మిథ్యనే ఇక్కడ ఇక్కడ టాపిక్ అది నాత్మభావేన నానేదం మీకు ఎన్ని డివిజన్స్ కనబడ్డాయి వీడు శత్రువు వీడు మిత్రుడు ఇట్ ఈస్ ఇల్యూషన్ వీడు నావాడు వీడు పరాయి వాడు వీడు ఉన్నతకుడు వీడు ఉత్తముడు వీడు అధముడు ఇల్యూషన్ వీడు గొప్పవాడు వీడు అధముడు ఇల్యూషన్ సో ఆల్ డివిజన్స్ ఆర్ ఇల్యూషన్ సో తర్వాత మీరు సత్యాన్ని తెలుసుకోవడము అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యమంటూ ఏమీ లేదు కేవలము మిథ్యని మిథ్యగా తెలుసుకోవటమే సత్యజ్ఞానం అంటే ఇంక అంతకంటే వేరుగా సత్యజ్ఞానం ఏమీ ఉండదు అది మిథ్యాన్ని తెలుసుకోగానే మీరు సత్య స్వరూపులై ఉండిపోతారు ఆత్మస్వరూపులు అదే సత్యము ఆ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు సో ఆ విధంగా జగత్తుని మీరు ఎగ్జామిన్ చేసి ఆ స్వరూపాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది తప్ప అదే సత్యమని ముందుకు వెళ్ళడానికి వీలు లేదు నాత్మభావేన నానేదం నా స్వేనాపి కథంచనా ప్రాణ్యాత్మనా ఇదం విద్యతే కదాచిదీ రజ్జు సర్పవత్ కల్పితవాదేవా ఏమండి రజ్జు సర్పము రజ్జు సర్పము తనంత తానుగా సర్పభావంతో ఉందా లేక రజ్జుభావంతో ఉందా అంటే సర్పము యొక్క ఆత్మ రజ్జువు కనుక రజ్జుభావంతో ఉన్నది అంటే అయ్యా రజ్జుభావంతో రజ్జువే ఉంది సర్పం లేదు కొని తనంత తాను సర్పభావంతో ఉన్నాడు సర్పభావంతో కూడా సర్పము లేదు అక్కడ సర్పము లేదు లేని సర్పాన్ని పట్టుకుని అది ఆత్మభావంతో ఉందా స్వతహగా ఉందా అయితే పరతహ ఉందా స్వతహ పరత ఈ స్వతహాన్ని తెలుగులో స్వరాశి తారాశి హా దీర్ఘంగా సంస్కృతి పదం స్వ రాసి తా రాసి నిసర్గట్టాలి కానీ అలా ప్రచారంలోకి వచ్చింది కాబట్టి మనం కూడా అలా రాసుకున్నాం తప్పేనా అలా ప్రచారంలోకి వచ్చింది స్వతహాగా ఉందా పరతహాగా ఉందా ఇప్పుడు మీ ఇంట్లో మీరున్నారు మీరు స్వతహాగా ఉందా నేను గెస్ట్గా వచ్చాను ఓ పూట గెస్ట్గా వచ్చాను నేను పరతహాగా ఉన్నాను అలాగే ఈ సర్పము రజ్జులందు స్వతహాగా ఉందా వరతహాగా ఉందా స్వతహాగా లేదు పరతహాగా లేదు లేదు అన్నదే సత్యము అంతేగాని అదేదో రూపంగా ఉంది అని అనుకోవద్దు అలాగే ప్రాణాధ్యాత్మ హిరణ్య గర్భుడు హిరణ్య గర్భ రూపంగా ఉన్నాడా లేదు పరబ్రహ్మ కంటే భిన్నంగా లేడు ఆత్మ కంటే భిన్నంగా ఏ కాలమునందు కూడా లేడు చూడండి ఈ యూనివర్స్ నానాత్మ విశిష్టమైన జగత్ కలదో ఇది ఎక్కడ ఉంది ఇట్ ఈజ్ ఇన్ దిస్ స్పేస్ మీకు ఒక రాంగ్ సీక్వెన్స్ చెప్పి తర్వాత రైట్ సీక్వెన్స్ చెప్తాను రాంగ్ సీక్వెన్స్ ఏమిటంటే ఈ జగత్తు దేనియందు ఉన్నది స్పేస్ ఫిజికల్ స్పేస్లో భూతాకాశమునందు కలదు భూతాకాశం ఎక్కడున్నది ఇట్స్ ఎ మెంటల్ కేటగిరీ కాబట్టి చిత్తాకాశమునందు కలదు చిత్తాకాశం ఎక్కడుంది దేహమునందు గలదు దేహం ఎక్కడుంది భూతాకాశమునందు గలదు ఇది రాంగ్ సీక్వెన్స్ ఓకే ఇది రాంగ్ సీక్వెన్స్ మళ్ళీ మొదటికొచ్చారు కదా మీరు కథ అలాగే మగుతీ రాకూడదు ద రైట్ సీక్వెన్స్ ఏంటంటే జగత్తు నానాత్మ విశిష్టమైన జగత్తు ఎక్కడున్నది భూతాకాశమునందు కలదు భూతాకాశం ఎక్కడున్నది చిత్తాకాశమునందు కలదు చిత్తాకాశం ఎక్కడున్నది కాదు దేహము మనస్సులో ఉంది మనస్సు దేహంలో లేదు దత్యూశుద్ధ్ నో సో ఎందుకంటే దెర్ ఈజ్ బాడీ ఓన్లీ వెన్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ది బాడీ ఇన్ ది మైండ్ నాట్ ది అదర్ వే ఎనీవే సో ఆ చిదాకాశం ఏదైతే ఉన్నదో అది ఏ పరమాకాశము అది ఏ సత్యము ఆ సత్ సత్ సదాత్మ శుద్ధ సత్ డివిషన్లెస్ బీయింగ్ ఆ సదాత్మయందు జాగ్రచేతన అభివ్యక్తం అవుతుంది ఇప్పుడు అటు వీళ్ళం కదా ఇప్పుడు అటు నుంచి ఇటు వస్తున్నాం ఆత్ సదాత్మ ఎందు జాగ్రచేతన అభివ్యక్తమవుతుంది సదాత్మ ఎందు స్వప్నచేతన అభివ్యక్తమైందా లేదా మీకు కల వచ్చిందండి కలొచ్చినప్పుడు ఆ ఎరుక ఆ కళలో ఉన్నవన్నీ తెలుస్తున్నాయి కదా ఆ తెలివి ఆ స్వప్నచేతన స్వప్న జగత్తు స్వప్న పురుషుడు ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఆ సదాత్మలో ఆవిర్భవించే కదా అదేవిధంగా ఆ సదాత్మ ఎందు ఈ జాగ్రచేతన ఆవిర్భవిస్తుంది ఆ జాగ్రత్త చేతనలో ఈ జగత్తు కనబడుతుంది ఇట్ అపిస్ అండ్ ఇట్ ఇస్ అపిర్స్ ఆ జాగ్రత్త చేతనలో జగత్తు కనబడి కనబడ మాను మీరు ధ్యానంలో కూర్చున్నారనుకోండి పోయింది జగత్తు నిద్రపోవడం దాకా అక్కర్లా ధ్యానం దాకా వెళ్తే సరిపడుతుంది వెర్ ఇస్ యువర్ జగత్ ఇట్ గాన్ సో సో సత్యం ఏమిటి ఇవి వచ్చిపోయి జగత్తు సత్యమా కాదు మరి సత్యం ఏమిటి ఆ పరమాకాశము ఏ పరమాకాశము అహమస్మి అహమస్మి అనే రూపంగా స్ఫురిస్తూ ఉన్నదో ఆ సదాత్మయే పరమ సత్యము దాని ఎందు భాషించేటువంటి జగత్తంతా కూడా మిథ్యయే తన్యోన్యం పృథక్ ప్రాణాది వస్తు ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు జీవుడు ఇంకో జీవుడు ఇలాగే భేదాలన్నీ ఉన్నాయి ఈ భేదాలన్నీ ఉన్నట్టు కనబడ్డమే కానీ వాస్తవంగా లేవు వీళ్ళు ఏమని చెప్తారంటే ఈ ద్వైతవాదులు అశ్వాత్ మహిష పృథక్ మహిషాత్ అశ్వ పృథక్ గుర్రము దున్న ఈ గుర్రం వేరు దున్న గుర్రము కంటే దున్న భిన్నముగానున్నది దున్న కంటే గుర్రము భిన్నముగానున్నది అనే భేదాన్ని అలా దృఢంగా వాళ్ళు నిలబెట్టే ప్రయత్నం చేస్తారు అటువంటి భేదము ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారు సినిమా తెర మీద గుర్రం కనబడుతుంది దున్న కనబడుతుంది ఈ గుర్రము కంటే ఆ దున్న భిన్నముగానున్నది ఆ దున్న కంటే ఈ గుర్రము భిన్నముగానున్నది అని మీ భేద వర్ణనంతా కూడా అదంతా ఏం వర్ణంది అది యథార్థం యొక్క వర్ణనది కాదు అక్కడ మీరు ఎలా వర్ణిస్తున్నారంటే గుర్రం నిజంగా ఉంది దున్న నిజంగా ఉంది అది దీనికంటే నిజంగా భిన్నాం ఇది దానికంటే నిజంగా భిన్నాం అట్ ఈజ్ అక్కడ ఏముంది గుర్రము ఉంది అన్నప్పుడు ఏముంది మీ ఎరుక ఉంది గుర్రమేం లేదు అక్కడ మీ ఎరుకయే గుర్రము ఉంది అన్నప్పుడు మీ ఎరుకయే ఉంది దున్న ఉంది అశ్వహ మహిష అంటున్నాడు అందుకోసం దున్న దున్నున్న అంటున్నాను మరలా అనుకోకండి సో దున్న ఉంది అన్నారు దున్న ఉంది అన్నప్పుడు ఏముందండి దున్న ఉందా మీ ఎరుక ఉందా మీ ఎరుక ఏ ఉన్నది అయితే ఇప్పుడు ఇందాకటి ఎరుకకి ఈ ఎరుకకి దానికంటే ఇది భిన్నము దీని ఏమిటి వాట్ ఈజ్ ఆల్దీస్ ఈ భేదం అంతా ఎక్కడి నుంచి వచ్చింది మీకు సినిమా తెర మీద కనబడి ఇవన్నీ సత్యం అనుకోవడం చేత వచ్చింది భేదం అంతా వాస్తవంగా యథా అశ్వాన్ మహిష పృథక్ విద్యతే అలాగే అన్యోన్య భేదం దానికంటే ఇది భిన్నము దీనికంటే అది భిన్నము ప్రాణాదిజాతస్య ప్రాణము అంటే హిరణ్య గర్భుడు హిరణ్యగర్ బ్రహ్మదేవుడు ఉన్నాడు ఆయన కంటే విష్ణువు ఆయనకంటే శివుడు భిన్నము వీళ్ళకంటే ఇంద్రుడు భిన్నము ఇంద్రుడు తక్కువ వాడు ఇంద్రుడి బృహస్పతి భిన్నము క్యా బాధ ఇవన్నీ కూడా ఒక కల్పన తప్ప వాస్తవంగా ఇటువంటి భేదములేమీ లేవు అత అసత్వాత్ నా అపృథక్ విద్యతే అన్యోన్యం పరేణ వాటి సో నా పృథక్ విద్యతే నా పృథక్ నా అపృథక్ పృథక్గా ఏమీ లేదు పోని పోని ఇలా ఉందేమో ఇలా గుర్రం ఉంది దొన్న ఉంది ఏది గుర్రమై ఉన్నదో అదే దొన్న ఉన్నది ఏది దొన్న ఉన్నదో అదే గుర్రమై ఉన్నది రెండూ ఉన్నాయి రెండింటికి తేడా ఏమీ లేకుండా ఉన్నాయి పోనీ అలా చెప్దామా అలా కూడా చెప్పడానికి లేదండి నా అపృథక్ ఇప్పుడు ఆభరణాలు ఉన్నాయనుకోండి నెక్లెస్ ఉంది కర్ణాభరణం ఉంది అని ఇలాగా మొదలు అది అది తప్పది అక్కడ ఏమీ ఇన్ని లేవు మీ మనస్సు యొక్క కల్పన మనస్సు అటువంటి ఒక వ్యామోహాన్ని సృష్టించి పెడుతుంది బం దానికి దానికి నెక్లెస్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసునండి అది మెడలో పెట్టబట్ట మెడలో పెట్టబట్టు వచ్చింది మెడ పేరు దానికి పెట్టారు చెవి పేరు దానికి పెట్టారు కర్ణాభరణం అని చెవి పేరు దానికి పెట్టారు అది ఆ చెవిని బట్టి వచ్చిన పేరు కానీ స్వతహాగా అది కర్ణాభరణం కాదు మరొకటి కాదు స్వతహాగా అది బంగారడ్డవారు ఏవి కాదు సో ఈ జగత్తు కూడా సదాత్మేది ఆ సాత్మకే కు నక్క మనిషి పిల్లి ఇన్ని పేర్లు ఆ సదాత్మకే పెట్టుకున్నారు ఒకే బంగారానికి ఇన్ని పేర్లు పెట్టుకున్నట్టుగా ఒకే సదాత్మకి ఇన్ని పేర్లు పెట్టుకున్నారు సినిమా తెర మీద కూడా ఒకే ప్రకాశానికి ఎవేవో పేర్లు పెడతారు ఒకే ప్రకాశం ఉంటుంది దానికే ఇన్ని ఇన్ని పేర్లు పెట్టుకుంటారు అవన్నీ యథార్థంగా ఉన్నది వాస్తవంగా ఉన్నది కాదు వాస్తవంగా ఉన్నది ఆ ఆత్మ చైతన్య ప్రకాశం ఒక్కటి తప్ప మరొకటి లేదు అంటే చూడండి ఆ సచ్చిదాత్మ ఒక్కటియే కాలాతీతంగా కాలాతీతమైనది అన్ని కాలముల ఎందు ఉండేది కూడా అదే అది కాలాతీతము కనుకనే సర్వకాలముల ఎందు అదే ఉంటుంది మీకు సకల ప్రాణులు భిన్న భిన్నముల ప్రాణులుగా కనబడుతున్న సర్వము కూడా ఒకే ఆ కాస్మిక్ లైఫ్ ఆ కాస్మిక్ లైఫే అదే కాస్మిక్ అవేర్నెస్ నుంచి పుట్టింది ఈ ప్రాణులు ఈ దేహాలు ఇవి పుట్టుతూ ఉంటాయి గిట్టుతూ ఉంటాయి కానీ ఆ కాస్మిక్ అవేర్నెస్ ఉందే దానికి పుట్టుక మరణము అనేది ఉండవు తర్వాత అది యూనివర్సల్ బీయింగ్ ఉంది సకల భేదములు అస్తమించినటువంటి బీయింగ్ అది అది ఈ భేదములు అన్నిటికీ అతీతంగా ఉంటుంది దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే ఇప్పుడు బంగారం ఉందనుకోండి అన్ని ఆభరణాలలో ఆభరణముల యొక్క అంతఃసారంగా ఉన్నదేది బంగారమే అయితే ఈ ఆభరణముల యొక్క నామరూపాల అన్నిటికీ అతీతంగా ఉన్నదేది అది బంగారం అలాగే ఈ కనపడే భేదజాతానికంతకీ అంతఃసారంగా ఉన్నటువంటిది ఆ సదాత్మ ఆ సదాత్మ అంతఃసారంగా ఉంటూనే అన్నిటికీ అతీతంగా ఉంటుంది కాబట్టి ఈ సర్వమునకు అతీతంగా ఉండే ఆ సదాత్మ అక్కడెక్కడో ఎక్కడో ఉందని మీరు అనుకోద్దు ఎక్కడ దేనికి అతీతంగా ఉందో అక్కడ దానికి అంతఃసారమై ఉన్నది కాబట్టి మీ హృదయంలో ఆత్మరూపంగా ఇప్పుడు మీ హృదయంలోనే ప్రకాశిస్తూ ఉన్నది మీ ఇన్నర్ మోస్ట్ ఎస్సెన్స్ అంతః ఆత్మసారం ఏదైతే కలదో అది అదే దాన్ని ఆ ఇన్నర్మోస్ట్ ఎస్సెన్స్నే నేను సైలెన్స్ అని వర్ణిస్తూ వచ్చాను ఎందుకంటే మనస్సు యొక్క చలనము ఆ స్వరూపాన్ని కప్పివేస్తూ ఉంటుంది అలాగా ఆ కప్పివేసేటువంటి మనస్సు యొక్క చలనాన్ని మీరు ఒక్కటిసారి నిగ్రహించగలిగితే ఆ ఇన్నర్మోస్ట్ ఎస్సెన్స్ని ఇప్పుడు ఇక్కడ మీరు ఆవిష్కరించుకోగలుగుతారు అది సర్వాతీతము అన్నంగా దాని సర్వాంతరతమము అన్నంగా అన్నంగా దాని మనకి అందుబాటులో లేదు అని మాత్రం మీరు అనుకోండి ఇట్ ఈస్ యాక్సెసల్ యాజ్ యువర్ ఓన్ ఇన్నర్ సైలెన్స్ నవన్ హియర్ మీ యొక్క యథార్థ స్వరూపం కూడా అదే తర్వాత ఈ కల్పితమైనటువంటి నామరూపాలను త్యాగం చేసి ఆ ఇన్నర్ సైలెన్స్లో నిలిచి ఉండుతా ఆత్మనిష్ఠ అనేదైతే అంటారో అది నిలిచి ఉండుత దాన్నే ఆత్మసాక్షాత్కారము దాన్ని జీవన్ముక్తి అని కూడా మహాత్ములు వర్ణిస్తూ ఉంటారు అది దేవుడన్నా అదే ఏదన్నా అదే సర్వము అది మాత్రమే కాబట్టి నా పృథక్ నా అపృథక్ పృథక్గా కానీ అపృథక్గా కానీ ఏమీ అక్కడ లేదు ఏం పరమార్థతత్వ విధ బ్రాహ్మణ విదుహ ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని బ్రాహ్మణులు తెలుసుకుంటారు బ్రాహ్మణులు అంటే బై బర్త్ కాదని మనకి తెలుస్తూనే ఉంటుంది కదండి ఆ పదము రూఢి పదం కాదు ఇది అలా రూఢి ఇప్పుడు డాక్టర్ గారు అబ్బాయి ఉన్నాడు అనుకోండి వాడిని చిన్నప్పటి నుంచి డాక్టర్ బాబు డాక్టర్ బాబు పిలుస్తారు ఏదో వాళ్ళు వాళ్ళది వాళ్ళ ప్రేమ అలా పిలుచుకుంటారు మాలో పెద్ద ఒక ఆయన ఉండేవారు వాళ్ళకి ఓ మగపిల్లాడు పుట్టాడు పుడితే దొరబాబు అని పిలుచుకున్నాడు వాడు దొర అంటే తెల్ల తెల్లగా ఉన్నాడు బాబు కొంచెం తెల్లగా ఉన్నాడు తెల్లగా ఉండేప్పటికీ కొంచెం ఆ మెంటాలిటీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి నిన్న కాకము మొన్నయో తొలగిపోయారు కాబట్టి ఆ బ్రిటిష్ దొరలా ఉన్నాడు కనుక దొర బాబు అని పేరు పెట్టుకున్నాడు అలా ఎల్లో పెట్టుకుంటూ ఉంటారు ఆ దొర దొర అంటారు దొర అన్నారు కదా అలా అన్నారు కదా అని దొర అయిపోతాడా సో అదేవిధంగా బ్రాహ్మణ కూడా అలాంటిదే బ్రాహ్మణులు ఇంట్లో వేదవేత్తల ఇంట్లో పుట్టి వేదం చదువుకున్న వాడికి బ్రాహ్మణ అని పేరు బ్రహ్మ అంటే వేద ఆ వేదానికి జీవితాన్ని అంకితం చేసి దాన్ని అధ్యయనం చేస్తూ దాంట్లో చెప్పినటువంటి కర్మల్ని చేసుకుంటూ దాంట్లో బోధించినటువంటి గాయత్రి మొదలైన మంత్రాలని ఉపాసిస్తూ దాంట్లో చెప్పిన ఆత్మతత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మూడు ఉంటాయి వేదము అంటే కర్మ ఉపాసన జ్ఞానం మూడు ఉంటాయి ఆ మూడింట్లో ఎంతవరకు ఏమాత్రం సన్ సన్నివేశం ఉన్నా కూడా ఆ బ్రహ్మకి చెంది ఉన్నాడు కనుక బ్రాహ్మణ వాళ్ళ ఇంట్లో పుట్టాడు ఒకటాడు బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాడు పుడితే వాడిని కూడా అందరూ వాళ్ళ బ్రాహ్మణుల అబ్బాయిలా బ్రాహ్మణుల అబ్బాయిలా బ్రాహ్మణుల అబ్బాయిరా అని కూడా బ్రాహ్మణుల అబ్బాయి తప్ప సో అదే అదే మాట మీద దొర అన్నట్టుగా వీడిని కూడా బ్రాహ్మణుడు అని అంటారు అదిగో అహం బ్రాహ్మణ వాళ్ళు కంగారు పడిపోవాలని అభిప్రాయం కాదు దానికి అలా అనవసరం అలాగ బై బర్త్ ఐ గెయిన్ సంథింగ్ అనుకోవడం అనవసరం దాంట్లో పెద్ద పెద్ద తెలివితే ఆటలు లేవు ఎందుకంటే బర్త్ ఉన్నది దేహానికి దేహాభిమానం లేనివాడు అసలైన బ్రాహ్మణుడు దానికి కాంట్రడిక్షన్ వచ్చేసిన చూడండి అసలైన బ్రాహ్మణుడు దేహాభిమానానికి అతీతమైన పరమాత్మను తెలుసుకున్నవాడు అసలైన బ్రాహ్మణుడు దానికి కాంట్రడిక్షన్గా ఇదిగో ఇది బ్రాహ్మణ దంపతులకి పుట్టిన దేహం గనక ఇది కూడా బ్రాహ్మణత్వాన్ని సంపాదించుకుంది అని అదో ఒక భ్రమ దేహానికే బ్రాహ్మణత్వం ఉన్నట్లయితే తండ్రి గారు మరణించారనుకోండి ఆ దేహాన్ని తీసుకెళ్లి తగలబెడితే వీడికి పితృవధ దోషము పితృహత్యా దోషము బ్రాహ్మణ హత్యా ఇన్ని దోషాలు వస్తాయి అలాగే ఉండదు దేహం మధ్య మాంసమయంగా ఉంటుంది కానీ దాని ఎందుకు పితృత్వము ఉండదు బ్రాహ్మణత్వము ఉండదు ఏదీ ఉండదు కాబట్టి అలాగంటే కల్పన అనవసరం కాబట్టి ఇక్కడ భాష్యకారులు బ్రాహ్మణ శబ్దాన్ని ఎలా వాడతారు అంటే ఇగో పరమార్థతత్వ విధా బ్రాహ్మణ ఆ ఉపనిషత్ప్రతిపాద్యమైన పరబ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకుంటూ ఈ జగత్తు నిథ్యాన్ని తెలుసుకుని తద్వారా జగత్తు యొక్క సారమైనటువంటి ఆ సదాత్మని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ సత్యాన్ని చాలా తేలికగా అవగాహన చేసుకుంటారు మనము బాలేవుల్లో చూసుకుంటారని అలా చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటారు సాధారణంగా దీన్ని పురాణ కాలక్షేపం ఉంటారు పురాణ కాలక్షేపం ఉంటే పురాణానికి వెళ్తారు సత్య హరిశ్చంద్రోపాఖ్యానం హరిశ్చంద్రుడు సత్యాన్ని పలికేవాడు చాలా కష్టాలు వచ్చినా కూడా సత్యాన్ని పలికేడు అబ్బా ఎంత బాగా పురాణం చెప్పారు గంటన్నర అయిపోయిన తీర్థప్రసాదాలు ఉంటాయి అవి తీసుకుని ఇంటికెళ్ళిపోయి మొన్నటి పొద్దున్న వీడు లేవగానే మొట్టమొదటి షాపు తెరవగానే చేసి మొట్టమొదటి పనే అసత్యాన్ని పలకడం మొట్టమొదటి పనే అసత్యాన్ని కలుగుతాం ఎందుకంటే భార్యతోటి ఆవేళ రాత్రే అసత్యం పలుకుతాడు కూడా ఎలాంటి బోనస్ అంత ఇచ్చారని అడిగారు అనుకోండి వెయ్యి రూపాయలు బోనస్ ఇస్తే ఎన్ని వందలు ఇచ్చారు ఏదో పోనీ అసత్యం కాబట్టి మరొక అప్పటికప్పుడే అసత్యం పలు అప్పుడే సత్య హరిశ్చంద్ర ఉపాఖ్యానం నుంచి వచ్చాడు సత్య హరిశ్చంద్ర సినిమా రెండు సార్లు మూడు సార్లు కూడా చూసేసి ఏం లాభం ఈ పురాణ కాలక్షేపాలు అనే అలా ఉంటాయి ఊరికే ఎంటర్టైన్మెంట్ తప్ప కొంచెం ఈ నెర్వస్ టెన్షన్ అది ఒకసారి తగ్గుతుంది కొంత విశ్రాంతి లభిస్తుంది ఓ పది నిమిషాలు చల్లగా కూర్చోచ్చు మూల తర్వాత మనస్సుకి తను డెసిషన్స్ అవి తీసేసుకో అలా కూర్చొని వింటూ ఉండొచ్చు ఆత్మసత్తు బ్రహ్మ జగత్తు మిచ్చా అంటే అది మనస్సు అక్కడ పనిచేయాల్సి ఉంది సత్యాలిశంద్రుడు ఉండేవాడు ఆయనకు అందమైన భార్య ఉండేది చక్కటి బుద్ధులు కొడుకు ఉండేవాడు అంటే ఓహోలాగాను అలా వింటూ ఉండొచ్చు మీకు చేయాల్సిందేముంటుంది అది ఫస్ట్ టైం వినేప్పుడు కొంత ఎక్సైట్మెంట్ ఉంటుంది మనకి తెలియని కథ వింటున్నాము కథలో సారాన్ని తెలుసుకోవడము దాంట్లో రసం ఉంటుంది శృంగార రసం ఉంటుంది కరుణ రసం ఉంటుంది దాన్ని ఆస్వా ఉంటాయి ఈ రిపికిటివ్ విన్న పాటే వింటూ ఉండడం అంతే ఈ రిపిటేటివ్గా ఉంది చూసారా ఇది ఆ రిపిటేషన్ రిపిటేషన్లో సారము ఉంటుంది నిస్సారము ఉంటుంది సాధారణంగా ఈ పునరుక్తి అనేదాన్ని దోషంగా పరిగణిస్తారు ఎక్సెప్ట్ ఆత్మవిద్య ఆత్మవిద్యలో మినహాయించి పునరుక్తిని ఇతర స్థలాల్లో దోషంగా పరిగణిస్తారు ఇప్పుడు రాముడు తాటకని చంపాడు ఎన్నిసార్లు వింటారండి రాముడు తాటకని చంపారండి అదే తాటక అదే రాముడు అదే బాణం అదే విశ్వామిత్రుడు వేయమన్నాడు వేశాడు ఆవిడ కూలిపోయింది రక్తం వచ్చేసింది ఇది వచ్చేసింది అది వచ్చేసింది ఏం వింటారు ఈ రిపిటేటివ్ ఎందుకు చూసారా ఇది దీన్ని మహాత్ములు కొంతమంది దీన్ని అబ్జెక్ట్ చేశారు అబ్బా ఏం చేస్తున్నావు అబ్బా నువ్వు ఈ రాముడు తాటక విన్నావు కదా ఈ పాటికి అసలు రాముడు యొక్క తత్వం ఏమిటి రాముడి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అలా ఆలోచించి ప్రయత్నం చేయవప్ప రాముడు తాటకం దింపాడు రాముడు తాటకం చంపాడు అదే కథ ఇంట్లో కాలక్షేపం చేయడం కంటే దాని నుంచి మనం నేర్చుకునేది ఏమైనా ఉందా ఆ తాటకంగా ఉన్న లక్షణాలు మనలో ఏమైనా ఉంటే మన హృదయంలో రామభక్తిని పెంపొందించుకుని దాని నుంచి మనం ఏమైనా బయటపడగలమా అలాగేదో చూసుకోవాలి కానీ గురికే కాలక్షేపం కింద విజతనే పురాణ కాలక్షేపము మాట వచ్చింది వాళ్ళు పురాణం చెప్పేవాళ్ళు కూడా అయ్యా ఏం చెప్తున్నారంటే ఈ మధ్యకాలంలో పురాణ కాలక్షేపం అక్కడ చేస్తున్నానండి అని చెప్తాం అంటే వాళ్ళే దాన్ని కాలక్షేపంగా వర్ణిస్తూ ఉంటే ఇంకేం చెప్తాం కాబట్టి అలాగా కాదు దెర్ ఈజ్ ఎ వే టు డూ ఇట్ ఇప్పుడు చూడండి మనం కూడా ఆ పరమార్థ తత్వ విదో బ్రాహ్మణ విధు అన్నారే మనం కూడా ఆ స్థితికి చేరుకోవచ్చు నేను ఈ సంసారం నుంచి ఈ సంసార బంధం నుంచి ఈ దుఃఖం నుంచి నేను బయటపడాలి అనేటువంటి పూర్తి సంపూర్ణమైన ముముక్షత్వం ఉందా ఫస్ట్ పాయింట్ అది ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఏదో అక్కడ షాపు ఏదో రోడ్డు మీద పోసి అమ్ముతున్నాడు అనుకోండి వస్తువులు మామిడి వంకాయలో అమ్ముతున్నాడు అనుకోండి అక్కడ ఒక మంది చేస్తారు ఆ బండి చుట్టూ పది మంది కొంటారు ఇద్దరు కొంటారు మిగతా వాళ్ళు చూస్తూ ఉంటారు ఆ కొనేవాడు ఎంత కొంటున్నాడు ఎలా కొనుక్కున్నాడు అని అన్ని చూస్తూ ఉంటాడు ఆ చూసే వాళ్ళలో కొంతసేపు చూశాక కన్విన్స్ అయ్యి ఆ కొన్నవాళ్ళు ఏం కాదు ఆ వంకాయలు బాగానే ఉన్నాయి మనం కూడా కొనుక్కున్నాము అని వాడు పది నిమిషాలు చూశాక వాడు కన్విన్స్ అయ్యి ఇంకొకటి కొంటాడు అక్కడికి పది రోజున ముగ్గురుకు ఉన్నారు మిగతా ఏడుగురు ఊరికే అలా నిలబడి చూస్తూ ఉంటాం అలాగ వేదాంతాన్ని అధ్యయనం చేస్తే ఉపయోగం లేదు నిజంగా అలా ఈ అనేది ఉండాలి నాకు సంసార బంధము నుండి విముక్తి కావాలి అనే దృఢమైనటువంటి విశ్వాసం ఆ ప్రేమ శ్రద్ధ ఉండాలి తర్వాత సంసారము దుఃఖము ఈ దుఃఖం నుంచి నేను బయటపడాలి అని అనుకుంటున్నాడా అన్నది ముఖ్యం ఎందుకంటే చాలామంది అలా అనుకోరు ఈ మనవాళ్ళు మనవరాళ్ళు ఇది బాగానే ఉంది అనుకుంటుంటే ఇంకా వాడికి వేదాంతం ఏంటండి ఇదంతా బాగానే ఉంది అంత చక్కగా ఉందనుకుంటే అక్కడ భోగాలు ఏవో కర్మలే కానీ వేదాంతము త్యాగము ఎక్కడి నుంచి వస్తుంది అవసరమే లేదనుకుంటూ ఉంటే కాబట్టి సంసారమునందు దృఢమైన విరక్తి సంవసార బంధం నుంచి బయటపడాలనేటువంటి దృఢమైన ముముక్షత్వము ఉండాలి తర్వాత హ్యాబిట్స్ అండ్ ఎడిక్షన్స్ ఉంటాయి సై సైకలాజికల్ ఫిజికల్ కాదు కాఫీతో అలవాటు దాని గురించి నేను అనట్లేదు సైకలాజికల్గా ఏవో హ్యాబిట్స్ ఉంటాయి అంటే ఏదో కులతత్వము ప్రాంతతత్వము వర్గతత్వము ఇలాంటి తత్వాలన్నీ జీర్ణించుకుపోయి ఉంటాయి అవి వదిలిపెట్టవు అటువంటి హ్యాబిట్స్ అండ్ ఎడిక్షన్స్ ఏమైనా ఉంటే ముందు వాటి నుంచి బయటపడాలి ఎందుకంటే ఆత్మతత్వంలో ఈ డెఫినేషన్స్ డిసిగ్నేషన్స్ ఏమీ ఉండవు వాటిని అన్నింటినీ విదిరికి తర్వాత వెరీ సింపుల్ అండ్ సోబర్ లైఫ్ దాన్ని జీవించాలి దట్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ యోగా ఫౌండేషన్ ఏమిటి రెండు ఒకటి వెరీ సింపుల్ అండ్ సోబర్ లైఫ్ వెరీ సింపుల్ అండ్ సోబర్ లైఫ్ ఏమండి తర్వాత హ్యాబిట్స్ అండ్ ఎడిక్షన్స్ కల్చరల్ రిలీజియస్ ఫ్యామిలీయల్ అండ్ సోషల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది ఫ్యామిలీ నుంచి ఇన్హెరిట్ చేస్తాడు సొసైటీ నుంచి ఇన్హెరిట్ చేస్తాడు కలెక్టివ్ థింకింగ్ ప్యాటర్న్స్ అని నిన్న మీకు మనవి చేస్తాను అవన్నీ ఇన్హెరిట్ చేస్తాడు వాటినన్నిటినీ కూడా దేన్ని బలవంతంగా బలాత్కారంగా తిడుతూ కూర్చోమన్న అభిప్రాయం కాదు స్మూద్గా అన్నిటినీ విడిచిపెట్టేయాలి అవన్నీ కూడా కల్పనలే ఆత్మస్వరూపంలో ఏది సత్యం కాదు అవన్నీ కూడా ఎందుకు విడుదలపెట్టాలంటే దేహాభిమానాన్ని పెంచి పోషిస్తాయి కూడా ఇప్పుడు ఈ పెళ్లి పత్రికల్లో వేస్తారు ఎవరు వేస్తారు అదేంటి ఇంటి పేరు ఏదో ఉంటుంది ఏదో సోన్సో ఇంటి పేరు ఏదో ఇంటి పేరు ఏదైనా ఇంటి పేరు చెప్తే ఉన్నవాళ్ళు ఎక్కడ ఉంటే బాగుండదని నేను చెప్పట్లేదు సో అమెరికా ఇంటి జాన్సన్స్ జాన్సన్ అని ఇంటి ఉంటుంది సో జాన్సన్ వంశము వారి పెండ్లి పిలుపు అది చూసిన వెంటనే నాకేమనిపించు అంతలా ఉండేవారు కాదు పాపం వాళ్ళు అలా ఉండేవారు కాదు వాళ్ళు జానక్యా కమలామలాన్ని జలుపుటే అంటో ఏదో శిరస్తు శుభంస్తూ అవిఘ్నం వస్తు అనో శ్లోకం రాసి అక్కడ విఘ్నేశ్వరుడు బొమ్మ వేసి ఫలానా వారి అబ్బాయి ఆ తండ్రి పేరు కూడా ఉండేది కాదు ఆ ఇంటి పెద్దమాని రాసి వీరికి వీరికి అలా ఉండేది అంతేకాని దానిమీద ఫలానా వంశం వారి పెండ్లి పిలుపు అలా ఉండేది కాదు ఈ ఈ ఈ అభిమానము ఇదంతా కూడా అనవసరం అటువంటి అభిమానాలు పెట్టుకోవడం ఆ అభిమానం పోని పెండి కొడుక్కి పెండి కూతురుకి ఉంటే ఉండనివ్వండి ఎడ్డమ్ సఫర్ ఫ్రమ్ ఇట్ వాళ్ళు వాళ్ళు సఫర్ అవుతారు ఎందుకంటే నేను చూశాను ఈ ఈ ఫలానా వంశం వారి పెండి తిరిగిపోని వీడు వేస్తాడు కదా ఈ వంశంలో తాగుబోతులున్నాయో అంటాడు వాడెవడో ఎవడచ్చేవో కొడుకుతాడు అది వీడికి వింటాడు అరే మన ఇంట్లో అమ్మాయిని పెళ్ళెట్టుకుంటూ మన వంశాన్ని వడుతుకుతున్నాడు ఇన్ని వీళ్ళు లాగా లాగా విస్తరిస్తాయి మనస్సుకి దుఃఖాన్ని కలిగిస్తాయి ద్వేషాన్ని కలిగిస్తాయి అభిమానం ఎక్కడుంటే అక్కడ ఇటువంటివన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఎవో ఉంటాయి సంసార్లకు ఉండి ఉంటాయి మనం వేదాంతులు అలాంటి అభిమానాలు పెట్టుకోకూడదు నిరభిమానంగా ఉన్నాయి దేహము మనస్సు సంబంధించి ఎటువంటి అభిమానము లేకుండగా అలాగా క్లీన్ స్ట్ తోటి ఉండాలి సోబర్ అండ్ సింపుల్ లైఫ్ను లీడ్ చేస్తూ ఉండాలి దట్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ యోగా తర్వాత స్మాలెస్ట్ డైలీ యాక్షన్లో ట్రూత్ఫుల్గా ఉండాలి స్మాలెస్ట్ డైలీ యాక్షన్ ట్రూత్ఫుల్గా ఉండాలి అతి చిన్న యాక్షన్లో కూడా సత్యబద్ధంగా ఉండాలి తప్ప మ్యానిపులేటివ్గా ఉండ ఒక చిన్న యాక్షన్లో కూడా ఉండకూడదు తర్వాత ఆ సత్యాన్వేషణ పూర్తి హృదయపూర్వకంగా ప్రేమతోటి సత్యాన్వేషణ చేయాలి సత్యాన్వేషణలో కపటము అనేది మీకు లవలేషం కూడా ఉండకూడదు అలాగంటే ప్రేమతో శ్రద్ధతో చేసినట్లయితే సత్యాన్వేషణ ఆ తత్వాన్ని మీరు నేను కూడా ఇప్పటికిప్పుడు తెలుసుకోవచ్చు వాళ్ళు ఎవరో తెలుసుకున్నారంటే మనము తెలుసుకోవచ్చు ఇది వచ్చి ఆ కండిషన్స్ని మనం సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది అత అశివహేతుభావా అద్వైత శివా అశివహేతువులేమీ లేవన్నారు అద్వైతంలో ద్వైతం నిండా కూడా అశివహేతువులే ఉంటాయి అద్వైతంలో అశివహేతువేమీ ఉండదు మంగళహేతువేమీ ఉండదు ఏదే మంగళము సర్వము బ్రహ్మైతే ఏదే మంగళమో సరి పుజ్య స్వామిజీ అన్నారు సర్వము బ్రహ్మ అయితే దేదీవును అమంగళ సర్వము మంగళమే ఏ నీకు నామరూపాత్మకమైన జగత్ అయితే అంతా మంగళమే దాంట్లో మంగళం అనేది లేనే లేదు కాబట్టి నువ్వు చూసి చేసుకో అంతా అమంగళం అన్నా కరెక్టే అంత మంగళం అన్నైనా కరెక్టే అంతేగాని కొంత మంగళం కొంత అమంగళం అన్నా అంటే మాత్రం పడిపోయే అంతే ట్రాప్లో నిన్న రాత్రి కాలొచ్చింది ఆ కళ కొంత సత్యం కొంత అసత్యం అన్నామంటే పడిపోయావు ట్రాప్లో అది అంతా అసత్యం లేదా అది అంతా సత్యం ఇవి చూసు దిస్ కైండ్ ఆఫ్ పార్షువల్ సెలెక్టివ్ అప్రోచ్ ఓర్త్ వర్క్ కాబట్టి అశివ హేతుత్వ అభావా ఆత్మస్వరూపంలో సచిత్ దాంట్లో ఆనందమే తప్ప శివమే తప్ప అశివం అనేది ఏదీ లేదు కాబట్టి ఆత్మ శివ శివే అద్వయత శివ అద్వయతత్వమే శివము ఇభిప్రాయ ఇక్కడ శ్లోకం అయిపోయింది వండర్ఫుల్ సో ఇదొచ్చి ఆనందగిరి ఒకటి రెండు పాయింట్లు చెప్పాడు కొంతమంది తత్వ నిరూపణం చేసే సామర్థ్యం లేకుండా ఉంటారు నిరూపణ అసహం అని అంటారు ఇప్పుడు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఓ ఆభరణం కొనుక్కొని నేను పెట్టుకున్నాను అనుకోండి సపోజ్ ఆభరణం కొనుక్కొని పెట్టుకుని నేను మురిసిపోతున్నాను అనుకోండి నాకు వచ్చి ఏమయ్య ఈ ఆభరణము ఇది యథార్థం ఎలా అవుతుంది ఇది సత్యం ఎలా అవుతుంది అని మీరు ఏదైనా నిరూపించడం ప్రారంభించారనుకోండి నాకు ఎలా ఉంటుంది ఐ డోంట్ లైక్ ఇట్ అలాగే ఇప్పుడు సపోజ్ నేను ఏదో స్విస్ వాచ్ కొనుక్కోపెట్టుకుని కొత్తగా కొనుక్కుని పెట్టుకు వచ్చారనుకోండి అప్పుడు మీరు ఏమని చెప్పాలి నాకు స్విస్ వాచులు చాలా మంచివి అని చెప్తే నేను సంతోషిస్తాను స్విస్ పాత పడిపోయాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో లండన్ నుంచి ఇంకా మంచి వాసులు వస్తున్నాయని చెప్పారు అనుకోండి నాకు ఏమనిపిస్తుంది మనస్సు చీక్కుంటుంది సో ఆ మనం ఎలా ఉంటామంటే సత్యాన్ని అన్వేషించి పరిశీలించడానికి సంసిద్ధంగా ఉండం ఎందుకంటే మనకి మిథ్యందు అసత్యముందు ఒక కమిట్మెంట్ పెట్టి కూర్చుంటాం దట్ కైండ్ ఆఫ్ ఎ కమిట్మెంట్ యూ విల్ హ్యావ్ ఇప్పుడు కాతే కాంత కష్టేపుత్ర సంసారంలో యువతీవ విచిత్ర హనుకోండి వాడు క్రీడాలతో కలిసి వేదాంత క్లాస్కి వచ్చాడు అనుకోండి అలా ఉంటారు ఇది భారతదేశం కాబట్టి సరిపడింది కానీ అప్పుడప్పుడు ఇలాంటి వికృతులు కూడా మనకు కనపడుతూ ఉంటాయి క్రీడా వేదాంత క్లాస్కి వస్తాడు సో భారతదేశంలో ఎలా ఉంటుందంటే సో పురుషులు స్త్రీలు విడివిడిగా కూర్చుని ఇదో ఒక వ్యవస్థితంగా ఉంటుంది అక్కడ అలా ఉండదు అక్కడ పురుషులు స్త్రీలు అందరూ కలిసి కూర్చుంటారు సో ఒకసారి బ్రెజిల్లో నేను కొంత వేదాంతం పాట నేను ఇలాంటివన్నీ నాకు అనుభవాలు వస్తూ ఉంటాయి నేను అంతా తిరుగుతూ ఉంటా కనుక చెప్తే ఒక ప్రియుడు ప్రియురాలు ఇంకా పెళ్లి కాలేదు ఏమీ కాలేదు సో ప్రియుడు ప్రియురాలు కలిసి వేదాంత క్లాస్కి వచ్చారు వాళ్ళు కలిసి వేదాంత క్లాస్కి వచ్చి ఆ దానికి కావాల్సిన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసి ఏదో ఫీజు ఉంటుంది ఆ ఇన్స్టిట్యూషన్ తరపున అవన్నీ కూడా ఫేస్ చేసి ఇప్పుడు నేను చెప్పేటువంటి అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది క్లాసింగ్ ఏం కథ ఏమైనా చెప్తాను నేను సో నేను చెప్పేటువంటి క్లాస్కి వాళ్ళు శ్రద్ధ అన్ని గుడ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కానీ వచ్చి పక్క పక్కన కూర్చుని కూర్చున్నట్టు కాకపోయినా మొత్తానికి సంథింగ్ క్లోస్ట్ దట్టు కూర్చుని వింటూ ఉండేవాడిని నేను మాట్లాడుకోరుకులు వాళ్ళు వేరే ఎవరి కాదు పాటలు చెప్పేవాడిని ఓ ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి స్వామిజీ మేము ఇలాగ ఇక్కడ ఇలా ఉంటాము ఈ బ్రెజిల్లో ఇలా ఉంటుంది దీంట్లో ఇది ఎటికెట్ వేదాంత ఎటికెట్ కింద భంగవా అని అడిగింది అవునని చెప్పాను భంగం అని అడిగింది అయితే నన్ను ఏం చేయమంటారు వివిడిగా కూర్చోమ్మా అలా కూర్చోవడానికి అవసరం అని చెప్పాను నన్ను అడిగారు కాబట్టి చెప్పాను కాబట్టి సో వై ఐ సెడ్ ఆల్ దిస్ సో ది ది పాయింట్ ఈజ్ మీకు కమిట్మెంట్ ఉందనుకోండి దాంట్లో కాతే కాంతా కస్తే మాట వాళ్ళకి చెప్పారు అనుకోండి వాళ్ళు వివాహం చేసుకోవడానికి సిద్ధపడి టైంలో ఈ మాట చెప్పారు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది they don't like it drushtantra enduku cheppanante manaki samsaram meda commitment unnapudu samsaram mithya ane maata burraka ekkadadhi that is what i was trying to say kabatte samsaram meda commitment undakodadu ide antunadu ayana nirupana asahaha vichara asahishnu a parisheelana ni vadu sahinchaladu tattukonadu enduku tattukonadu అది మిథ్యాన్ అని కంక్లూడ్ అవ్వడం వాడికి ఇష్టం ఉండదు అటువంటి బుద్ధి కలవాడు అది మిథ్య అయిపోతే ఎలాగండి అది అంత మిథ్య అంతా మిథ్య అంటే ఎలాగండి అనేవాడికి ఆ నిరూపణ చేయలేడు వాడు అని ఒక పాయింట్ ఆయన ఆనందగిరి పాయింట్అవుట్ చేశాడు ఇంకా ఆయన ఇంకా అంటాడంటే ప్రదీప ప్రకాశేన అధిష్టానమాత్రతయా సమారూపిత సర్ప నిరూప్యతే తదా నాసౌ తద్వ్యతిరేక సిద్ధ్యూ ఇప్పుడు ద్వీపం పట్టుకొచ్చి ఈ సర్పం అందరూ సర్ప సర్పం సర్పం కంగారు పడక ఉరితే సర్పం సర్పం అని హడావిడి చేయకండి సర్పం లేదు అప్పుడే వీళ్ళప్పుడే మొక్కలు కూడా మొదలెట్టేస్తారు సర్పదేవతానికి నేను పాలు పోసేస్తాను అని ఇంట్లో అప్పుడే పెద్ద ఒక ఆవిడ లోపల నుంచి అయ్యో పామా నేను దేవుడికి పాలు మొక్కేసుకుంటాను పుట్టబోయే కొడుక్కి నాగపేరు ఇన్ని ఎలా హడావిడి చేయకండి ఒకసారి దీపం వేసి చూడండి వాడినన్ను ఒకసారి అని కోప్పడి ఒకసారి కేకలు వేయాల్సి ఉంటుంది ఉరికే మీ వేషాలు వేయొద్దని ఒక్కసారి ఒక్క పెద్ద కేకలు వేసి వాళ్ళందరినీ నోరు మూసుకోమని చెప్పి దీపం పట్టుకొచ్చి చూస్తే సర్పం లేదు ఏం లేదు ఈ సంవత్సరం అలాంటి కాబట్టి ఏదైనా కోరిక పుట్టిందంటే ఇదిగో కోరిక పుట్టింది పదండి మాల హైదరాబాద్ మాలకు పదండి చెన్నై మాలకు పదండి అని పరుగు తీస్తే అదంతా సత్యమేమో అనిపిస్తుంది ఏమిటయ్యా కోరిక అసలు ఏమిటి కోరిక ఏమిటి కోరిక ఏమిటి నీ కోరిక ఏమిటి అంటావు చెప్పు అంటే తల అనాది కావాలి ఎందుకది అని దాన్ని మీరు పరిశీలిస్తే ఇంట్లో కూర్చుని జపం చేసుకోవడం తప్ప మీరు అసలు అడుగు వీటిలో అవసరమే ఉండదు కాబట్టి విచారం చేయాలి పరిశీలించాలి వివేకమనే వివేకమనే దీపాన్ని దాని మీద ప్రసరింపజేసి ఎందుకు ఇప్పుడు ఇది ఎందుకు అనవసరం కాదు అని పరిస్థితి ఎవరో అన్నారు నాతో మీకేమో మేము మేము డిసైడ్ చేసేసామండి మీకు బంగారపు రుద్రాక్షమాలు చేయించి ఇస్తామని డిసైడ్ చేసామని ఎవరో చెప్పారు నాతో నేను ఒక్కసారి ముందు ఒక్కపిసర సరే తథాస్థం అందామని అనుకునే వద్దని ఎందుకండి బంగారపు రుద్రాక్షమాలు ఎందుకు దేనికి దేనికి వేస్తావా రుద్రాక్షమాలు ఆత్మకు వస్తావా దేహానికి వేస్తావా రుద్రాక్షమాలు జపం కోసం ఏదో పెట్టింది అది మెళ్ళలో అలంకారంగా వేసుకోమని నీకు ఎవరు చెప్పాడు కాదు ఆయన ఎవరో వేసుకున్నారు వేసుకోపోయి దానికి బంగారం ఎందుకు కాదు ఆయన బంగారం వేసుకున్నారు ఇలా మొదలు ఆయన ఎందుకు వేసుకున్నారో వేసుకున్నారు నాకెందుకునో అది అనవసరం అనిపిస్తోంది నేనేమని చెప్పాను నో అని చెప్పాను నో డోంట్ బ్రింగ్ ఇట్ ఇఫ్ యూ బ్రింగ్ ఇట్ ఐ విల్ నాట్ టేక్ ఇట్ సో ఆ ఒక ప్రకాశాన్ని వివేక ప్రకాశాన్ని దాని మీద ప్రసరింపజేసి ఎగ్జామిన్ చేయాలి అంతేగాని అంధ అంధపరంపరా న్యాయంగా ఎప్పుడు కూడా సంసారం వెనకాల పరిగెత్తరాదు తా జగదతి ఇదం ఆత్మస్వరూపేణ నిరూప్యమాణం నాణ్యత్వ సిద్ధ్యే జగత్తు కూడా ఈ విధ ఆత్మస్వరూపంగా నిరూపిస్తే జగత్తు అన్యంగా భాషించదు నన్ను అమ్మగారు అడిగారు కాబట్టి ఇల్లు కొంచెం ఇరుగ్గా ఉంది దీనికంటే పెద్ద ఇల్లుకు మనం కట్టుకోవాలంటే మా ఆయన ఒప్పుకోట్లేదు కొంత పెద్ద ఇంతు కులాసాగా విశ్రాంతిగా ఉంటుంది కదా అని అన్నారు అంటే నేను అన్నాను ఆయన పాపం అలా వేలమోహం వేసుకు చూస్తున్నాడు స్వామిజీ ఏమంటాడో అని పోయినం అది చేయడం అయిపోయింది నేనున్నానే ఏమో మీరు మరి ఈ టాపిక్ నా ముందు పెట్టారు నా మనస్సులో ఉన్న మాట చెప్తాను మీరు ఆలోచించుకోండి అంటే చెప్పండి స్వామిజీ విశ్రాంతి అన్నది బాహ్యమునందు ఉండదు ఆంతరములో ఉంటుంది చక్కగా ఏదైనా ఒక రామనామాన్నో మంత్రమో ఏదో నేను ఇస్తాను అది జపం చేస్తూ ఉండండి అలాగే కొంత వేదాంత గీతా క్లాసులు అవి వినండి దాని నుంచి లేకపోతే బ్రహ్మానుభూతి పుస్తకం ఇస్తాను చదవండి అప్పుడు మీకు అర్థం అవుతుంది ఆంతరంలో విశ్రాంతి ఉంటుంది తప్పిస్తే ఈ ఇంత ఇంటి నుంచి ఇంత ఇంటికి వెళ్తే విశ్రాంతి ఉంటుంది అక్కడ పని మనుషులతోటి దుఃఖం ఎక్కువ అవుతుంది తప్ప అదేమీ తగ్గదు అని చెప్పాడు ఆయన ఈయన ముఖం ఒక్కసారిగా వాళ్ళులా వెంట కాబట్టి కొంచెం మనం ఓపెన్ మైండెడ్ ఉంటే మనం నిరూపించవచ్చు కాబట్టి విశ్రాంతి బయట ఉండదు ఆంతరంలో ఉంటుంది ఆనందం బయట ఉండదు ఆంతరంలో ఉంటుంది దాన్ని ఆ విధంగా చేసుకోవాలి అని ఆయన అంటారు శ్లోకం మంచి శ్లోకం పూర్తి చేశాను తర్వాత శ్లోకం వీతరాగభయారగై నిర్వికల్పో దృష్ట ప్రపంచోపశమోద్వయన ఈ అద్వయతత్వము ఆత్మ అద్వయము రెండవది మిథ్య అని మీరు చెప్పారు అంటే అర్థమేమైంది ప్రపంచోపశమైపోయింది ఈ ప్రపంచోపశమ అనే మాట మనకి ఆగమ ప్రకరణంలో వచ్చింది అది మళ్ళీ ఒకసారి మీకు తవ్వి మళ్ళీ బయటపెట్టి మనం వ్యాఖ్యానం చేసుకుందాము సో ప్రపంచమే చల్లారిపోయింది ఇప్పుడు అక్కడ తెర మీద ఏవేవో అయిపోతున్నాయి మర్డర్స్ అయిపోతున్నాయి శృంగార రసం అయిపోతుంది కరుణరసం అయిపోతుంది హాస్యరసం అయిపోతుంది అన్ని రసాలు అలాగా వచ్చేస్తున్నాయి తెర మీద ఏమండి కరెంట్ పోయింది ఏమైంది ఆ ప్రపంచం అంతా ఏమైందండి ఒక్కసారిగా తప్పు అయిపోయింది తప్పు అంటారా తప్పు అంటారా ఏమంటారో అనండి ఒక్కసారిగా ఇట్ హ్యాస్ స్టాప్ ఎగ్జిస్టమ్ అదేవిధంగా సర్వము ఆత్మ సదాత్మని తెలుసుకున్నవాడికి దాటి ఎన్నర్ సైలెన్స్ని ఆవిష్కరించుకున్నవాడికి ప్రపంచం చుట్టూ ఉన్నా కూడా ఉపశమం అయిపోతుందంటే ఉంటుంది ఎక్కడికి పోతుంది ఉంటుందంటే ఇంద్రియాలు ఉన్నంత వరకు ప్రపంచం ఉంటుంది అనామరూపాలు అలా భాషిస్తూ ఉంటాయి ఇంద్రియాలను బట్టి ఉపాధిని బట్టి వస్తాయి కానీ అది యథార్థం కాదు అనే ఆ జ్ఞానం వల్ల అది అద్వయంగా అలా ఉండిపోతుంది ఇది ఎలాగంటే పూజ స్వామి దృష్టాంతం వాడు బాల్డ్ హెడ్రెడ్ పర్సన్ ఈ షాంపూ అండర్ షాంపూ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఈ షాంపూ ఇది చాలా అద్భుతంగా మీ జుట్టుని స్మూత్ గా అట్టి ఇంకా బాగా వర్ధిల్లెట్లా చేస్తుంది దాంట్లో విటమిన్ ఈ జుట్టుకి విటమిన్స్ అంటే ఈ కమర్షియల్స్ లో పబ్లిక్ ని ఫూల్ చేయటమే ఒక ధ్యేయంగా పెట్టుకుని ఓపెన్గా పబ్ పబ్లిక్గా కొంచెం ఫూల్ చేసేవాళ్ళు కూడా రహస్యంగా కాదు పబ్లిక్గా అజషేముడ్ అన్న అనబాస్డ్గా పబ్లిక్ని పబ్లిక్గా ఫూల్ చేసేస్తూ ఉంటాడు వాడు జుట్టుకి విటమిన్ ఇంటాడు విటమిన్ ఈ జుట్టుకి విటమిన్ ఇంటండి ఏమైనా అర్థం ఉన్నదానికి విటమిన్ ఇ అనేది అనేక విటమిన్స్లో అదొకటి దానికి నువ్వు జుట్టుకి విటమిన్ ఏంటి కనుక ఏమిటో మరి నేను విటమిన్ ఏ గురించి ఏదో కొద్దో గొప్ప చదివాను జుట్టుకి విటమిన్ ఏ ఉందని నేను ఎక్కడ చూడలేదు ఏదో రాస్తాడు అంతే ఏదో పెడతాడు ఈ పొల్లడి వీడు షాంపూ అడ్వర్టైజ్మెంట్ చాలా ఎలాబరేటర్ అడ్వర్టైజ్మెంట్ ఉంది వీడు బాల్డ్ హెడెడ్ పెర్సన్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలాగా ఆయన వైఫ్ లెక్కబెట్టి నీ నెత్తి మీద ఆరు వెంట్రుకలు ఉన్నాయని అప్పటికే డిక్లేర్ చేసింది మొత్తం అంతా కలిపి మొత్తం ప్లేట్ అంతా కలిపి సిక్స్ స్ట్రాండ్స్ ఆర్ దే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓపెన్ అండ్ క్లీన్ హెడ్ అది ఆయన కూర్చుంటూ ఉన్నాడు ఇప్పుడు ఆయనకి ఈ అడ్వర్టైజ్మెంట్ ఆయన మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఉండదు ఎఫెక్ట్ ఉండదు అలా నిర్వికారంగా ఉండిపోతాడు అంతే జ్ఞానికి సంసారం అలా ఉంటుంది అని పూజ స్వామీజీ దృష్టాంతం ఈ బాల్డ్ ప్లేటెడ్ హె పర్సన్కి షాంపూ అడ్వర్టైజ్మెంట్ వాడు ఎంత అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నా కూడా వీరికి ఏమీ వికారం ఉండదు ఈ సంసార ప్రపంచోపశమ అది ప్రపంచం ఉపశమించి వస్తుంది అద్వయ ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉంటాడు ఇది ఇట్ ఈజ్ ప్రాక్టికల్ ఇట్ ఇట్ ఈస్ నాట్ థీరీ ఇట్ ఈజ్ ప్రాక్టికల్ అలాగా అటువంటి అనుభవాన్ని ఎంతోమంది మహాత్ములు పొంది ఉన్నారు ఇప్పుడు మీరు భక్తి ధ్రువుడికి విష్ణు సాక్షాత్కరించాడు నీ కూడా సాక్షాత్కరిస్తాడు అంటే ఏమో వీడోన్నో విష్ణు ఆ రూపంగా సాక్షాత్కరించకపోవచ్చు ఇంకో రూపంగా సాక్షాత్కరించవచ్చు ఆ రూపంగానే సాక్షాత్కరిస్తారని వీడు ఎదురు చూస్తుంటే ఇంకో రూపంగా సాక్షాత్కరించి ఆయన లేచక్క పోతాడు వీడికి సాక్షాత్కరించినట్టే అవదు సో అలా కాకుండా ఇక్కడ ఆయన చెప్పిన స్కీమ్లో మీరు కనుక ప్రొసీడ్ అయితే ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకుని మీరు కూడా అద్వయ ఆత్మనిష్ఠులై జీవన్ముక్తులై ఉండొచ్చు ఇట్ ఈస్ సంథింగ్ ప్రాక్టికల్ నేను చెప్పిన దృష్టాంతం అది ఒకవేళ నీకు ఫిట్ కాకపోవచ్చు మీరు మార్చుకోండి దృష్టాంతమే ఉంది టోటోగా ఏదో తోచిన దృష్టాంతం చెప్తాను సో ఆత్మస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చును దేవుడు ఈ రూపంలో ఉన్నాడంటే అనుభవానికి రావచ్చు రాకపోవచ్చు కానీ ఆత్మస్వరూపం విషయంలో వికల్పమే లేదు దృష్ట అంటే ద్రష్ం శక్యతే అది ఆ శ్లోకం మళ్ళీ క్లాస్లో చెప్పుకున్నాం ఓం పూర్ణము పూర్ణమి పూర్ణా